కీర్తన సంఖ్య రెండు వందల ఇరవై నాలుగు నీటముంచు పాలము చికను సాటి సంసారమునకు హరి నా యాతుమలోపలికి హరి శంకరచక్రాలే యంగపు గురి పరమపదేగురి పట్టిన వ్రతమునకు తిరుమంత్రమేగురి దిష్టపుణాలికకు గోవిందని పాద పూజే గురి నా దాస్యమునకు తావుల భక్తికిని దాసులే గురి ఆవల నా కర్మమునకాచార్యుడే గురి దేవని శరణు గురి దిష్టపున జన్మానకు నగు శ్రీపతి గురి నన్ను రక్షించుటకును తగు సంకీర్తన గురి తపము తపమునకును తెగని జ్ఞానమునకు తిరుమనులే గురి మిగుల శ్రీ వెంకటేశమించినీ వే గురి